Oh Yeah, not my guy. Yeah, not my guy అసామాన్యులైన మాన్యులు దక్షులైనటువంటి నేటి కార్యక్రమ అధ్యక్షులు పూజ్యులు శ్రీ కొమరగిరి కృష్ణమోహన్ గారి ఆత్మజ్ఞలో ఇంతవరకు అనంత ప్రపంచానికి ప్రేమతత్వాన్ని ప్రబోధం చేసినటువంటి మహమ్మదు గారి యొక్క ప్రబోధాలను గురించి అభిభాషించినటువంటి షరీఫ్ గారికి విశ్వ మానవ ప్రేమను గురించి అభివ్యక్తం చేసినటువంటి మిత్రులు జయపాలన్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఆచరిస్తూ నేను చాలా బాధపడుతూ ఉన్నాను చివరికి అందరూ వెళ్ళిపోతారులే ఒంటి గంట అవుతుంది మనం ఏదో వెళ్ళిపోవచ్చు రెండు చెప్పి అది చాలా ఆనందించారు కానీ సరే వచ్చినందుకు రెండు మాటలు చెప్పాలి చెప్ప తప్పదు మరి నేను చెప్పే మాటలు చాలాసార్లు చాలా బాధాకరంగా ఉంటాయి హిందూ అంటే ఏమిటి అసలు హిందూ అనేది సంస్కృత పదవా తెలుగు పదవా ఇంకేదన్నా పదవా నేను చెప్పిన అర్థం తెలుసుకుంటే మీరు చాలా బాధపడతారు నన్ను క్షమించరు కూడా హిందూ అంటే మత విశ్వాసము లేని బానిసా నీచుడు అనర్థం ఇది పార్సీలో మాత్రమే ఉన్నది హిందూ అనేటటువంటి పదం అయితే మన వాళ్ళు ఇండస్ అనేటటువంటి ప్రాంతంలో పుట్టారు కనుక హిందూ అనేటటువంటి పేరు వచ్చిందని చెప్పడం చాలా ప్రమాదపరితం ఒకవేళ వారైనా హిందువులే కావాలి అక్కడ పుట్టినటువంటి వారు కాదే అక్కడ మహమ్మదీయులున్నారు క్రైస్తవులు ఉన్నారు హిందువులు ఉన్నారు జ్వరాశ్రీయన్స్ ఉన్నారు వివిధములైన మతములు వారు ఉన్నప్పుడు మరి ఎండస్ అనేటటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి వారు మాత్రం హిందువులు అంటున్నారు లేదు అయితే ఈ దేశానికి ఆ పార్సీ వచ్చినటువంటి వారు వారి దైవాన్ని మతాన్ని నమ్మనటువంటి వ్యక్తులను మీరు హిందువులు అని పిలిచారు మొదట్లో వీళ్ళు దాన్ని తిరస్కరించారు కానీ అది కాలక్రమేణా హిందు అనేటటువంటి శబ్దం అర్థ విపరిణామం చెందింది శబ్దాలు అర్థాలు మారిపోతూ ఉంటాయి శబ్దానికి ఎలా అంటే ఆ ఋషిపుత్రుడు గట్టిన చీరలు అంటాడు చీర కట్టుకున్నాడు ఋషిపుత్రుడు చీర పురుషుడు కట్టుకుంటాడా అంటే వస్త్రమని మాత్రమే అర్థం భారత కాలానికి ముందు అతను చీర గట్టాను యుద్ధానికి వెళుతూ కోక కోక గట్టాడు అంటే కోక అంటే వస్త్రమని మాత్రమే అర్థం ఇప్పుడు ఏమర్థం చీర అంటే స్త్రీలు ధరించేటటువంటిది కనుక ఇది లోకంలో రూఢి అయిపోయి హింసత్ దూరూ అనేటటువంటి హింస దూరంగా ఉండేవాడు అనేటటువంటి ఉత్పత్తిని కల్పించ ఎప్పుడైనా మీకు అవకాశం కలిగితే ముక్తిరామోపాధ్యాయ దయానంద సరస్వతికి సమకాలి కూడా ఆయన ఆయన ఈ శబ్దాన్ని గురించి చాలా తగ్గుమా ఆయన ఒక పెద్ద గ్రంథాన్నే సమర్పించాడు దీని మీద ఇవాళ ఈ సభను ఏర్పాటు చేసినటువంటి వారు రామకృష్ణ సమితి వారు కూడా హిందువులు కాదు అవునా చెప్పినుక పూజలైనటువంటి షరీఫ్ గా వారి మత గ్రంథం అయినటువంటిది ఖురాన్ అని చెప్పారు ఆయన జయబాల మత గ్రంథం బైబుల్ అని చెప్పారు మరి నేనేం చెప్పను హిందువులు ఎవడైనా అడిగితే నీ పవిత్ర గ్రంథం ఏమిటంటూ కూడా రామ గురించినటువంటి దేవి భాగవత్ ఒకడు కానీ ఇవేవి కావు ప్రస్థానత్రయం భారతీయుల యొక్క పరమ పవిత్రమైనటువంటి ధర్మాన్ని తెలియజేసినటువంటిది ప్రస్థాన బ్రహ్మ సూత్రములు అనే దాన్ని రచించాడు ఆయన జిజ్ఞా ఇది ప్రారంభం అటు పెట అత అందువలన ్రహ్మ జిగ్వాస పరమాత్మను గురించి నీవు ఆలోచించవలే ఎవడైనా ముందే ఇది <imit> తత్వం సరే పిన్ను మాట చెప్పాడు సత్య వృద్ధుడని ఒక మహర్షి తపస్సు చేస్తున్నాడు ఏమిటి ఆయన ఉద్దేశం సత్యమే పులుకుతాను రెండేది పలకను పలకను ఇద్దరు మార్చి డబ్బుతో వెళుతూ వ్యాపారులు ఇద్దరు దొంగలు చూచారు వెంటబడ్డారు వెంట ఈ వ్యాపారులు ఇద్దరు ఈ సత్యవృద్ధుడు మమ్మల్ని దొంగలు తరువుకుని వస్తున్నారు మమ్మల్ని కాపాడండి వెళ్ళండియా నా ఆశ్రమంలో కూర్చోండి అన్నాడు లోపలికెళ్ళారు దొంగలు అక్కడకు వచ్చారు ఎన్ని అడిగారయ్యా మీరిట్టు వచ్చారు ఎవరిన చూచారా ఇప్పుడు వీడి సంఘటనలో పడ్డాడు ఇప్పుడు చూడలేదని చెబుతానా అసత్యం అవుతుంది చూచానని చెప్పారా వీళ్ళు తాగుడతారు ఇప్పుడు ఏం చెయ్యాలి నేను అయితే నా పేరేమిటి సత్యవ్రతుడు అందువల్ల సత్యమే చెప్పాలి ఆశ్రమంలో ఉన్నారయ్యా వెళ్ళారు ఆయన చావు కొట్టారు ఈ మహర్షి సంతోషించాటే అసత్యం వాళ్ళే నేరుగా నరకలో కానిపోయారు ఏమండి సత్యం జ్ఞానం చదువుతూ ఉంది కదా వేదం మరి నన్ను ఎందుకు నరకానికి తీసుకొచ్చారు సత్యం అంటే అప్పవే సత్యంది కనుక ఏమిటి సత్యం భారతం చెప్పింది భూతహిత ప్రపోతకు సత్యము ప్రజలందరికి మేలు కలిగేటట్లుగా నీవు అబద్ధం అది సత్యమే ప్రజల మానవును కీడును కలిగించేది అసత్యం కనుక సత్య స్వరూపుడే పరమాత్మ జ్ఞానమే పరమాత్మ యొక్క స్వరూపం అనంతం అన్ని చోట్ల వ్యాపించి ఉండటమే పరమాత్మ యొక్క లక్ష్యం అది చెబుతూ ఏమని రెండు పక్షులు ద్వాసు రెండు సమానమైన యోగం కలిగినవి సమానమైన రెక్కలు కలిగినవి సమానమైన వయస్సు కలిగినవి ఈ రెండు ఒకే వృక్షాన్ని ఆశ్రయించి ఉన్నాయి అందులో ఒక పక్షి తీరనైనటువంటి మాది ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నది రెండవ ఈశ్వరుడు ఎక్కడున్నారు ఈ మానవుని యొక్క హృదయంలోనే ఉన్నారు తయోరేకం పిబ్బలం స్వాద్వత్తి అందులో ఈ జీవుడు నాడే కర్మ ఫలాన్ని ఉన్నాడు రెండవ అనశ్రన్ అన్యో అభిచాకీతి ఏమీ తినకుండా సాక్షిభూతమై చూస్తూ ఉన్నది అంటే పరమాత్మ ఆ జీవుడు చేసేటటువంటి కర్మలను చూస్తూ ఉన్నాడు తప్ప తాను మాత్రం ఏమి అంటదు సాక్షాత్తుగా కేవలం సాక్షిభూతుడై చూస్తూ ఉన్నాడు సుమా అంటే భగవంతుడు ఎక్కడున్నాడు నీ హృదయ గుహలోనే ఉన్నాడు నీవు పరమాత్మను చూడగలగాలి కనుక ప్రతి వ్యక్తి ప్రతి అణువు కూడా పరమాత్మ స్వరూపమే కాదే అంతకంటే భిన్నమైనటువంటిది కాదు ందుకే భారతమేమునదిలేమునకరుల కవి చేయకు వరులే తన మనం గునకూ నీకు ఇతరులు ఏమి చేస్తే నీకు బాధ కలుగుతుందో అది నీవు ఇతరులకు చేయకుండా ఉండటమే పరమ ధర్మం అంటే ఒకటి తిట్టాడు మనం బాధపడ్డాం నీవు అంటే వాడు తిట్టాడు కనుకనే బాధపడ్డా కాబట్టి మనం తింటే వాడు బాధపడతాడు మనం తిట్టకూడదు ఒక కన్యా బజారు వెంట వెళుతూ ఉన్నాడు ఎవడో పిచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నా చెల్లెలే ఇప్పుడు వెళ్తే ఎవడన్నా నేను ఎలా బాధపడతాను ఇక చేయలేడు పైగా ఏం చెప్పింది ఆత్మవత్ సర్వభూతాని ఇదే వాల్మీకి మహర్షి రామాయణంలో కూడా చెప్పాడు ఆత్మవత్ నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటూ ఉన్నావో ఈ అనంతమైనటువంటి విషయంలో ఉన్నటువంటి మానవుల్ని కాదు ప్రాణుల్ని కూడా ఆ విధంగానే చూడు ఎందుకంటే అణు అణువునందు కూడా పరమాత్మ నిండి ఉన్నాడు పరమాత్మ కానిది ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు ఇందాక షరీఫ్ గారు మన తమరుగిరి వారు కూడా సరే విభీషణుని యొక్క కథ వారు ఎక్కడికి ఇచ్చారో కానీ రామాయణంలో లేకపోయినా మనోజ్ఞమైన కథనిచ్చారు కానీ సాక్షాత్తుగా భాగవతంలో ఇదే కథ ఉన్నాయి ఏమిటి అన్ని మతములు ఒకటే అంటానికి చెబుతూ ఉన్నాను అని అన్ని మతముల్లోనూ కూడా ఈ విధాలే ఉన్నాయి ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచనుడు ఆ విరోచనునికి ఒక బ్రాహ్మణ బాలకునితో ఒక రోజున వివాదం ఏర్పడింది ఒక విషయంలో ఏర్పడితే నేను చెప్పిందే సత్యం అంటాడు విరోచనుడు కాదు నేను చెప్పిందే సత్యం అంటాడు బ్రాహ్మణ బాలకుడు అబ్బాయి అందివేమిటి ఓడిపోయిన వాడికి మరణ శిక్ష అయితే ధర్మం చెప్పేవాడు ఎవడు ఇప్పుడు మన ఇద్దరికంటే తెలిసినవాడు కావాలి ఎవడు చెప్పాలి ధర్మం అంటే ఆ బ్రాహ్మణ బాలకుడున్నాడు కదా ఎవరో తండ్రి గారిని అడుగుదాం వచ్చి ప్రహ్లాదు అడిగాను ఇది మేము అనుకున్నది అంటే అప్పుడు ఆయన నాడు ఈ బ్రాహ్మణ బాలకుడే జయించాడు నీవు ఓడిపోయావు అప్పుడు ఆ బ్రాహ్మణ బాలకుడు అన్నాడు స్వామి ఏదో పండింగ్ కోసం అనుకున్నాను తప్ప దాన్ని అవసరం ఉన్నది కానీ ఇందులో నీకు సత్యం అంటే నేను నిన్ను అడుగుదాం అనుకున్నానయ్యా పుత్రభిక్ష పెట్టమని నీ ఉదయం మారుడనేటటువంటి స్థితి కూడా లేకుండా సత్యం చెప్పారు కనుక నేను మెచ్చి నేను విధించినటువంటి మరణ శిక్షణ నేనే రద్దు చేసుకుంటూ ఉన్నాను అంటే ఏ మతం ఏ ధర్మం చెప్పినా ఇంతకంటే భిన్నమైనటువంటి స్థితిని చెప్పదు మొత్తం మనకు పూర్వం చెప్పినటువంటి కథలన్నీ కూడా పేర్లు మాత్రం భిన్నంగా అన్ని మర కథలే పరిచ్చన్ మహారాజు ఏడు రోజుల్లో చచ్చిపోవాలని శాపం పెట్టాడట ఏడు రోజుల్లో ఏడు రోజులు మనం చచ్చిపోయేది ఎప్పుడు స్వామ మంగళ బుధ గురు శుక్ర శని ఆది ఏడు ఏడు రోజులు ఎప్పుడు ఒకటి రావాల్సిందే ఎందుకంటే దీనికి ఎవరు చచ్చిపోతాడు కనుక అంటే మన పేర్లు పెడితే బాగుండదు కనుక అందుకే భగవద్గీత భగవంతుని యొక్క ముఖము నుండి ఉద్భవించినటువంటిది అందులో మొట్టమొదటి ఒక శ్లోకం మాత్రమే చెప్పి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను పాండవులు అనంట ఇక అసూయ ద్వేషం క్రోధం మోహం మనం ఇంకా అరిషద్ వర్గాల గురించి చెప్పారు మేడం ఈ అరిషద్ కౌరవులు ప్రతి వ్యక్తికి ఆత్మలో ఎప్పుడో ఒకసారి ఘర్షణ ప్రారంభం కాక తప్పదు ఏమిటే చేస్తూ ధర్మమా అధర్మమా ప్రతి వ్యక్తి లోకాన్ని మోసం చేయవచ్చు ఎప్పుడైనా సరే మానవ హృదయంలో కలిగినటువంటి ఘర్షణ వల్ల ఎప్పుడు ఘర్షణలో వేదలలో నుంచే ఏ ఉన్నతమైన స్థితి అయినా ఉద్భవించుతుంది కానీ సుఖంలో నుంచి ఉద్భవించదు వాల్మీకి మహర్షి తమసానది చీరలో अरे काम निर्वाण रक्ति कुन कल పడుకోబెట్టింది పడుకోడికి మెలకు వచ్చింది వాడికి ఆకలి అవుతుంది పాలు కావాలి ఇప్పుడు వాడు ఏం మొదలు పెట్టాడు ఆ ఏడవటం మొదలు పెట్టే వరకు తల్లి ఎక్కడున్నా సరే పొరుగు పొరుగును రావలసిందే వాడి కోరిక తీర్చవలసిందే అందుకే మానవుడు హృదయంలో వేదన కలిగి అడిగాడు ఒక దేవుడు ఎలా కనపడతాడు అన్నాడు ఏం సమాధానం చెప్పాలి వెళ్ళాడు చురువుకి వాడు స్నానం చూస్తూ ఉండగా చూశాడు రామకృష్ణ బ్రహ్మహోసాడు నేను కొట్టుకుంటాడు బాగా కొట్టుకుని చూడ వాయువును పీల్చుకోవటానికి ఎంత బాధపడ్డావో ఎంత తపన పడ్డావో కోసం అంత తపన పడితే అప్పుడు వస్తాడు భగవంతుడు అంతేగాని ఊరికే రాడు ధృత రాష్ట్రుడు అంటే ఎవరు తనది కానటువంటి రాష్ట్రాన్ని ఎవడు ధరించి నాదనుకుంటూ ఉన్నాడో వాడే ధృతరాష్ట్రుడు అంటే మనమే అంటే అక్కడేమిటి ధృతరాష్ట్రుడు అంటే పాండవుల రాజ్యం దొరికిందే చాలు గనుకున్నాడు వాడు అనుకుని దాన్ని ఆశ్రయించి ఓహో అద్భుతంగా పరిపాలన చేద్దామనుకున్నాడు ధృతం రాష్ట్రం ఏ నహ ఈ శరీరం ఇది మనది కాదు ఏమంటాం ఈ చెయ్యి నాది ఈ గుండె నాది ఈ తల నాది మరి నేను అనేది అదే ఆత్మ అదే పరమాత్మ అయితే భగవంతుడు ఏం ఇస్తాడు ఈ శరీరాన్ని నీకు ఇస్తే ఎవరో ఉద్యోగ ఏంటి ఇల్లు లేదంటే ఒకరెవరో పెద్ద తీసుకుని పోయి అయ్యా అయ్యా మా ఇల్లు ఉంది మా ఇంట్లో ఉండండి అన్నాడు ఉన్నాడు ఉన్నవాడు ఏం చేయాలి నెల నెలా సరిగ్గా అద్దె కట్టాలి అయ్యా చాలా బాగుంది ఇక నేను రోజులు పెట్టినాడు అప్పుడు ఆయన ఏం చేశాడు వేణుగోపాల్ గారు దగ్గరికి వెళ్ళాడు ఆ వేణుగోపాల్ గారు ఏం చేశాడు వరసలే ఇక తాకేదులు అట్లాగే ఈ మానవుడు శరీరం వచ్చే వరకు ఇది నాది కాదు ఆత్మ ఈ శరీరం ఆ ఇచ్చిన తర్వాత ఎంత బాగుంది రా అనుకున్నాడు వాడు కన్నులతో తర్వాత స్ప్రింగ్ డోర్స్ ఆడంతరం ఇక లోపల ఆఫీస్ గది ఉంది ఎవరికి తెలియదు ఎంత దృదరస్టాస్టు చేసినా ఎవరికి తెలియదు హాయిగా చేసుకోవచ్చు అటువంటిది ఒక ఆఫీస్ గది ఉంది లోపల ఎన్ని వేసినప్పటికీ హాయిగా చింతుకునేటటువంటి ఒక పాయకారా అన్ని లోపలే ఉన్నాయి ఇంకెక్కడ బయటకు రావాల్సిన మళ్ళీ ఇది నాదే అనుకున్నాడు అనమాట ఇక భగవంతుడు లెక్క చూచాడు భగవంతుడు మధ్య మధ్య పారీయం సమర్పయాలి ఇవన్నీ చేస్తూ ఉండవలసిందే అప్పుడు భగవంతుడు వారసిన నోటీసులు మొట్టమొదటి నోటీస్ ఏమిటి అంటే జుట్టు తెలబడిపోయింది ఇది మొదటి నోటీస్ కొనే కాదురా ఇల్లు వదిలిపెట్టాలి వీడేం చేశాడు ఏడు రూపాయలు ఇచ్చి ఆ గాట్రేజీ నమ్ము కొనుకొచ్చి షర్క్ పోసుకుని ఇక నువ్వు అయిపోయింది రెండో నోటీస్ పంపించాడు పళ్ళు ఊడిపోయింది ఇది రెండో నోటీస్ అయిపోయిందయామని వీడెచ్చిస్తాడు నాటికారి దగ్గరికి వెళ్ళి పొడిగా చూసుకున్నాడు ఇప్పుడు చూసుకుని ఏవి చేయనటువంటి కారణం చేత నష్టపడ్డాడు కనుక వాడు అడిగాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో సమవేతయు చేరినటువంటి వారంతా మామకా పాండవాశ్చ నావారు కౌరవులు అందరూ భగవంతుడు నేనే ఈ అనంత ప్రపంచం చూతూ ఉంటే వీడు నా వారు అనేటటువంటి మోహం వ్యాపి అంటే ఏం చేశారయ్యా యుద్ధం చేయడానికి వెళ్ళినాడు తను ఏం చేస్తాడు అక్కడ అది కాదట వీడు ధర్మక్షేత్రే అది ధర్మక్షేత్రం కనుక ధర్మరాజు బుద్ధి మొత్తం దుర్యోస ఈ రాజ్యం అంతా మీరు ఏలుకోండి చెప్పి అడుకోవటానికి వెళ్ళిపోయారేమో అని ఆనందం అంటే వాడికి అందుకు అడిగాడ ధర్మక్షేత్రే అని అయితే గురుక్షేత్రే ధర్మ అయితే ఏం చెప్పదలుచుకున్నాడు అని చెప్పాలి అదే సంజయ్ చెప్పింది ఇదే శ్లోకం చూడండి మీరు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామక పాండవాశ్చిం సంజయ చివరిలో నచ్చలున్నాయి ఏమిటి జయా మొదటి నచ్చరాలు ఏమిటి ధర్మ యథో ధర్మ తో జయ ధర్మం ఉన్న చోటే జయం ఉన్నది చివరికి అధ్యక్షులు వారు మరీ సమయం అయిందన్నారు కానీ అరగంటే సరీక్ష అంతకంటే మిగలలేదనేటటువంటి విషయాన్ని ఇంకొకసారి అధ్యక్షుల వారి వారి అధిరక్షులెక్కడో పుడుతూ ఉన్నాయి ఏ దుఃఖకుండా నడుస్తూ ఉన్నాయి చివరికి ఎక్కడ కలుస్తూ ఉన్నాయి అనంతమైన ఆ విధంగానే మానవులు ఏ మతంలోనో ఏ జాతిలోనూ ఏ ప్రదేశంలోనూ ఎక్కడో పుడుతూ ఉన్నారు తనకిష్టమైనటువంటి మార్గంలో తన ఇష్టమైనటువంటి భగవంతుణ్ణి పూజించి చివరికి అనంతమైనటువంటి పరమాత్మలో చేరుకుంటూ ఉన్నారు ఇదే భారతీయ తత్వం అయితే మిగిలినటువంటి మతాలు అన్నీ కూడా ఒకే దైవం అని చెబితే మనకు రజస్త సత్వ రజస్తమస్సులకు మూడు కనుక మనకిందులోనే వేరే శైవం వేరే వైష్ణవం నాణాపత్యం పాశుపత్యం లోకాయతకం అనేకములైనటువంటి మతములు ఏర్పడ్డాయి ఏ మతాన్ని లేడు చంద్రులేడు ఎవరూ లేరు ఆ భగవంతుడే ఇన్ని స్వరూపములయ్యాడు తెలుసుకోగలిగితే ప్రతి వ్యక్తి పరమాత్మ స్వరూపం అణు పరమాత్మ స్వరూపం అందుకే పండితుడు అంటే ఏం చెప్పాడు క్షేమ దగ్గర నుండి చక్రవర్తి వరకు ఒకే దర్శనం కలిగిన వాడే పండితుడు అంటే ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మను దర్శించవలసిందిగా ప్రబోధించిందే హిందూ మతం అనంతమైన ప్రపంచానికి ఒకే తత్వం ఉన్నది అది దైవతత్వం దాన్ని పూజించటం ఆరాధించటం ప్రేమించటం ఎంతకంటే భిన్నమైంది ఈ మతం చెప్పిన అయితే చెప్పింది ఎంతకంటే భిన్నంగా ఈ అవకాశాన్ని తొందరపడుతూ ఉన్నారు వారు అడగలేదు నాకు నాకు ఈ నాగాయలకలో ఉపన్యాసం చేయడానికి వచ్చాను నేను ఆ వచ్చినప్పుడు శివహాద్రి రామలింగేశ్వరరావు గారు ఆయన నా దగ్గరకు వచ్చి మ్యాశాడు రెండో తారీఖు ఈ రకంగా నేనే చెప్పానయ్యా ఇప్పుడు ఇబ్బందులకు దారి చేస్తే మొన్న అగ్రసైన భవనంలో వచ్చేసాం ఒక ఆయన పొరపాటు నోరు ధరాడు పెద్ద గోళీ అది మాత్రం జాగ్రత్తగా చెప్పు నువ్వు ఇంకొక మతాన్ని గురించి మనం అన్ని మతములు జాగ్రత్తగా చూస్తే ఒకటే ఎందుకంటే భిన్నమేమీ లేదు అయితే ఇట్లా వారందరే వ్యక్తులు అయినటువంటి వాళ్ళు పాడు చేయటమే తప్ప అసలు సిద్ధాంతం అనేది మాత్రం ఎందుకంటే పోష విజయం వ్యక్తుల కథామతాగాను నేను పొరాల గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాను భయోద్గీతల గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాను ఎవరికి ఎవరు చెప్పినా విశ్వ మానవ ప్రేమ విశ్వ మానవ బౌతత్వం ఎందుకంటే భిన్నం ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మిత్రులందరికీ ఇంతసేపు ఊర్పుతో ఉన్నటువంటి పెద్దలు మాతృమూర్తులకు అధ్యక్షులకు మిగిలినటువంటి మతమంటేనే అధిష్టం ఇష్టం కోరిక నా అభిమతం ఎవరిష్టం వారిది అటువంటి తమ తమ అధిష్టములను గురించి అభివ్యక్తం చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు ఆచరిస్తూ ఇంత వర్మిస్తున్నారు